అంటే ఇప్పుడు సిద్ధాంత సమాధానం ఇవన్నీ ఈ సిద్ధాంతము పూర్వపక్షము జాగ్రత్తగా విలదీసి రాయటము ఇది ప్రత్యేకమైన కార్యక్రమం పండితులు కూడా ఒకప్పుడు సిద్ధాంతాన్ని చూసి పూర్వపక్షం పూర్వపక్షాన్ని చూసి సిద్ధాంతమని భ్రమపడ్డా ఆశ్చర్యపడలేదు అందులో ఇటువంటి ప్రింట్లో అంత గొలుసుకట్టు రాతలో ఏది ఎవరికి ఏమీ కాబట్టి ఈ పుస్తకంలో ఆ రకమైన విభాగము చాలా ఉపయోగకరంగా ఉంది మంచిది నాకేదో నాకుండే ప్రీతి చేత నేను అలా అంటూ ఉంటాను కొంచెం ఊపిరిపట్టండి మీరు సో దానికి సిద్ధాంతి సమాధానం చెప్తున్నారు సర్వమేత శాస్త్ర ప్రామాణ్యాద్ భవిష్యతి మంచిదేనా సంస ఈ ఉపనిషత్తు సంసారిగా సంసార అయితే ఈ కంక్లూషన్ వస్తుంది లేక అసంసారిది అయితే ఆ కంక్లూషన్ వస్తుంది ఏదో సెటిల్ చేయమని పూర్వపక్ష అంటే సిద్ధాంతం అంటాడు ఆ ఇదంతా కూడా శాస్త్రాన్ని బాగా తెలుసుకుంటే సెటిల్ అవుతుంది శాస్త్రాన్ని బాగా తెలుసుకోండి సెటిల్ అవుతుంది ఏదో మీరు అలమోకగా ఓ ప్రశ్న వేయడము నేను అలా సాయంకాల వాక్యాలకి నడుస్తూ సమాధానం చెప్పడం అలా ఏం సెటిల్ అయిపోతాయా అది అలా కప్ ఆఫ్ కాఫీ సాగు అలాగ సెటిల్ చేసేసి మీ ఇంటికి మీరు మా ఇంటికి మేము వెళ్ళిపోతాం అన్నట్టు కాదు ఇది శాస్త్ర ప్రామాణ్యాత్ భవిష్యత్ దీని అందరం కూడా శాస్త్రం యొక్క అధ్యయనం చేయాలి శాస్త్రము చెప్పేటువంటి తత్వాన్ని ఆకలింపు చేసుకోవాలి అప్పుడు ఈ సెటిల్ అవుతాయి అని సమాధానం చెప్పి ఆయన దాని మీద ప్రొసీడ్ అవుతున్నారు ఒకప్పుడు ఇక్కడ ఈ వాక్యాలు కొంచెం భ్రమను కలిగించేట్టుగా ఉంటాయి కొంచెం ఇబ్బంది పెట్టేట్టుగా ఉంటాయి భాష్యకారులు భాషణం అనే శైలిలో రాసుకుంటూ పోతారు మాట్లాడుతున్న శైలిలో రాస్తారు కదా అది భాష్యం అంటే దాన్ని కూర్చుని వాక్యం మీద వాక్యం రాసింది కాదు కూర్చుని వాక్యం మీద వాక్యం రాసిందైతే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అది మాట్లాడుతున్న శైలిలో రాసిస్తే దాంట్లో స్ట్రక్చర్ని పెట్టుకునే కూచి అన్నట్టి మీద సో ఇప్పుడు ఒక పక్షాన్ని ఎత్తుకుని ఇదంతా కూడా మీరు శాస్త్రం చదువుకుంటే తెలుస్తుందిలేండి రిప్లై ఇవ్వలేదు ఆయన ఏదమిగా రిప్లై చెప్పలేదు ఒక పక్షాన్ని ఆయన తెలుస్తుంది లేవా కంగారు పడుకో శాస్త్రాన్ని బాగా చూడకుండా తెలుస్తుందని చెప్పి రెండు పక్షాలు ఉన్నాయి కదా ఉభయ కోటి అవగాహి మొత్తం చెప్తుంట కూడా దాంట్లో ఒక పక్షాన్ని మనస్సులో పెట్టుకుని ఆయన చెప్తున్నారు రెండు పక్షాలు చెప్పాడు కదా పూర్వపక్షే మొదటి పక్షంలో సంసారీయే ఉపనిషత్తు గలవాడు తస్యోపనిషత్ సర్వ సత్యస్వ సత్యం అనేది ఆ తస్యా అనే పదము సంసారీయే అలాంటి పక్షాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటున్నారు అస్మిన్ పక్షే అంటే ఇప్పుడు మనకి రెండు పక్షాలు వచ్చాయి ఏమిటా రెండు పక్షాలు అంటే ఈ తస్యోపనిషత్ సత్య సత్యం అన్నది అది దాన్ని విజ్ఞానమయ యొక్క మీరు అన్నట్లయితే విజ్ఞానమయుడు కాస్త బ్రహ్మైపోతాడు అది విజ్ఞానమైన ఉపనిషత్తు అంటే విజ్ఞానమయుడు బ్రహ్మైపోతాడు ఏమండి అది విజ్ఞానముయుడు ఉపనిషత్తు కాదు అని అన్నట్లయితే బ్రహ్మ భిన్నంగా ఉంటుంది విజ్ఞానముయుడు భిన్నంగా ఉంటుంది ఏమండి మామూలుగా మీరు లోకంలో ఎవరినైనా ఎవరిని సత్యస్య సత్యం అనే ఉపనిషత్తు మీరు జీవుడికి పెడతారా దేవుడికి పెడతారా అంటే ఎవడికి పెడతారు దేవుడికే పెడతారు జీవుడికి ఎలాంటి ఉపనిషత్తు పెట్టరు కదా కాబట్టి ఇటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి సో కిథూ అస్మిన్ పక్షే ఇక్కడ అస్మిన్ పక్షే అంటే భేదపక్షం జీవుడు వేరు దేవుడు వేరు అనే భేదపక్షం తీసుకోవాలి జీవుడు వేరు దేవుడు వేరు అంటే సంసారి వీడు విజ్ఞానం సంసారి అది మొదటి పక్షం అదే కదా మొదటి పక్షం ఏముంది పూర్వపక్షి చెప్పిన రెండు పక్షాల్లో మొదటి పక్షం ఏమిటి విజ్ఞానముడు సంసారి వాడు యథార్థంగా సంసారే వాడిని ఎత్తిన సత్యస్థే సత్యం అని ఉపనిషత్తు పెట్టినా కూడా వాడు సంసారీయే సంసారి అని మీరు అన్నట్లయితే అసంసారి అన్య భిన్నంగా మిగిలి ఉంటాడు అసంసారి బ్రహ్మ అవుతుంది అప్పుడు వీడు వీడికి బ్రహ్మకి అభేదమే వీడికి బ్రహ్మకి భేదమే ఉంటుంది కాబట్టి ఆ పైన చెప్పిన రెండు పక్షాలని భేదాభేద పక్షముల కింద మీరు ట్రాన్స్లేట్ చేసుకోవాలి ఆనందగిరి అలా ట్రాన్స్లేట్ చేసి పెట్టాడు కాబట్టి విజ్ఞానమయుడు సంసారి అని మొదటి పక్షం ఈ ఉపనిషత్తు వాడిది రెండో పక్షం ఏమిటి అసంసారిది ఈ ఉపనిషత్తు అని కాబట్టి మొదటి పక్షంలో విజ్ఞానమయుడు సంసారి అంటే ఇంకా వాడు బ్రహ్మ అవడు వాడు అసంసారి వాడు సంసారిగా భిన్నంగానే ఉండిపోతాడు అంటే భేదపక్షం అవుతుంది రెండో పక్షంలో ఇంకా విజ్ఞానమయుడు అనేవాడు వేరే లేడు ఉన్నది బ్రహ్మయే ఈ రహస్య నామము ఆ బ్రహ్మకే ఇంకా విజ్ఞానమయుడు ఎవడో వేరే ఎవడూ లేడు ఎవడో ఒక్కడే ఉన్నాడండి ఇక్కడ ఇక్కడ ఉన్నది ఒక్కడే ఇక్కడ ఈ హృదయంలో నిద్ర లేచిన ఒక్కడే ఉన్నాడు ఇద్దరు లేవలేదు కదా ఆ ఒక్కడూ సంసారి అంటే ఇంకా దేవుడు ఎక్కడో వేరే ఉన్నాడు భేదపక్షం ఆ ఒక ఆ వాడే దేవుడు అంటే అభేదపక్షం ఏమండి ఇవి రెండు పక్షాలు ఆ వరసలో మొదటిది భేదపక్షం రెండోది అభేద ఇప్పుడు అస్మిన్ పక్షే అంటే ఆ మొదటి పక్షాన్ని శంకరులు సూచిస్తున్నారు ఓకే కింటూ అస్మిన్ పక్షే ఈ పక్షమునందు అని అర్థం ఈ పక్షమునందు అంటే అర్థం ఏమిటి విజ్ఞానమయుడు సంసారియే అనే పక్షం తీసుకోండి తీసుకుంటే ఏమవుతుంది ఆత్మే క్షేమోపాసీత విజ్ఞానమయుడు సంసారీ అని మీరంటే విజ్ఞానమయుడు ఆత్మక అని చెప్పబడ్డాడు విజ్ఞానమయుడే ఆత్మ అని చెప్పారు విజ్ఞానమయుడిని చెప్పి చెప్పి చెప్పి ఆత్మ అని వాడికి పేరు పెట్టి వాడే విజ్ఞానమయుని యొక్క స్వరూపము ఆత్మ పెట్టారు కాబట్టి ఆత్మ సంసారం అవుతుంది అప్పుడు విజ్ఞానమయుడికే అభేదం కనుక ఆత్మయే సంసారం అవుతుంది ఆత్మయే సంసారైనప్పుడు అనే కంక్లూషన్కి మనం వచ్చినట్లయితే ఆత్మా ఆత్మా ఇత్యేవో ఉపాసీత అని బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో ఆత్మానియే ఉపాసించవలేను ఈ సకల జగత్తు కూడా ఆత్మానియే ఉపాసించవలేను అని శృతి ఉన్నాడు ఈ ఆత్మ ఇది సంసారై కూర్చుంటే బ్రహ్మ విద్యలో ఆత్మైత్యేవోపాసీత అనే శృతికి ఏమవుతుందో శృతి అది దోషాన్ని పొందుతుంది అలాగే ఆత్మానమే వాత్ అహం బ్రహ్మాస్మి ఆత్మనే తెలుసుకోవాలి ఆత్మని ఏమని తెలుసుకోవాలి అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలి అంటే ఏమన్నా ఆత్మనే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలంటే ఆత్మంటే అహం ఇప్పుడు ఆత్మకి బ్రహ్మకి అభేదం తెలుసుకున్నట్టయిందా భేదం తెలుసుకున్నట్టయిందా అభేదమే తెలుసుకున్నట్టయింది నేను ఆత్మస్వరూపుడనైన నేనే బ్రహ్మనని తెలుసుకోవాలి అని శృతి బోధిస్తోను అభేదాన్ని బోధిస్తోను ఆ విధంగా అభేదాన్ని బోధించేటువంటి శృతి వాక్యములు బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో ఉండే వాక్యములకు కుప్యేరన్ వాటికి విరోధము వచ్చును పర ఇది పరబ్రహ్మైకత్వ ప్రతిపాదికా అంటే శృతులకు విరోధము వచ్చును కుప్ప్యేనంటే కుప్ప్య దాని నుంచే కోపము అని వస్తుంది కోపము అంటే విరోధం ఇం చేతనే తెలుగులో కోపము అనేది క్రోధము అనే వాడతారు కానీ సంస్కృతంలో అలా వాడరు గీతలోనూ ఇక్కడ కోప ఏష క్రోధ కోపం క్రోధమనే అంటారు సంస్కృతులు ఉన్నవాళ్ళు క్రోధం అనే అంటారు క్రోధమనే అంటారు కోపం అని లోకంలో అలా ఉంది ప్రచారంలో కానీ కోపము అంటే విరోధం అనే అర్థం విరోధము అంటే కాంట్రడిక్షన్ అని అర్థం విరోధం అంటే ఎవరితో దెబ్బలాడు పెట్టుకున్నానని కాదు ఆ విరోధం కాదు శాస్త్రము యొక్క ఒక విరోధము కలుగును అంతే ఈ శృతులకు విరోధం వస్తుంది మొదటి పక్షంలో ఎందుకని మొదటి పక్షం విజ్ఞానమయుడు సంసారి ఆ విజ్ఞానముడే ఆత్మ వాడికే ఉపనిషత్తు అంటే విజ్ఞానమయుడు యొక్క స్వరూపమైన ఆత్మయే బ్రహ్మ అని చెప్పేటువంటి బ్రహ్మంటే అసంసారం వారి అవి అశ్రుతులతోటి విరోధమవచ్చును ఇక పోని ఈ ఉపనిషత్తు బ్రహ్మదే అంటే ఇంకా బ్రహ్మదే అని అనేస్తే మీరు ఆత్మ అని చెప్పేసి ఉంటుంది ఆత్మ కస్య ఉపనిషత్ ఈ ఉపనిషత్తు బ్రహ్మది ఆత్మయే బ్రహ్మ అని చెప్పినట్టు అవుతుంది ఆత్మని చెప్పి కస్య ఉపనిషత్తు అంటున్నారు కదా ఆ ఉపనిషత్తు బ్రహ్మది అంటే ఈ ఆత్మ ఏమిటవుతుంది బ్రహ్మ అవుతుంది అంటే అభేదపక్షం వస్తుంది అంటే ఏమిటి విజ్ఞానమయుడు యథార్థంగా సంసారి కాడు వాస్తవంలో అసంసారియే అజ్ఞానం చేత సంసారిగా కనపడతాడు కానీ వాస్తవంలో అసంసారియే అని అన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఇంకో సమస్య వస్తుంది ఏమిటి సమస్య సంసారినశ్చ అన్యస్ అభావే ఉపదేశానర్థక్యాత్మంటే విజ్ఞానమయుడు సంసారణ మేము అనుకుంటున్నాం వాడు విజ్ఞానమయుడు అంటే ఆత్మ ఆత్మంటే బ్రహ్మ అనే అభేదాన్ని చెప్పేస్తే అప్పుడు విజ్ఞానమయుడే బ్రహ్మై కూర్చున్నాడు ఇంకా బ్రహ్మ ఇంకా మీకు జీవులు లేడు లేడు విజ్ఞానమయుడేనంటూ విజ్ఞానమయుడిని తీసుకెళ్లి బ్రహ్మలో కల్పించారు ఎందుకంటే విజ్ఞానమయొక్క స్వరూపం ఆత్మయే ఆత్మంటే బ్రహ్మయే కాబట్టి బ్రహ్మ అయిపోయింది అప్పుడు సంసారి లేడు సంసారి లేకపోతే ఈ మోక్షశాస్త్రం బోధించేది ఎవరి కోసం ఇప్పుడు పూర్వానికి ఎవరో ఉన్నారు ధనమును సంపాదించే ఉపాయమును తేలికగా ధనమును సంపాదించే ఉపాయము బోధింపబడును అన్నాడు దానికి ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటారు ధనము తక్కువ ఉన్నవాళ్ళు నిర్ధనులు పెట్టుకుంటారు అంతేగాను కోటేశ్వర్లు అప్లికేషన్ పెట్టుకోరు అదేవిధంగా సంసారికి మోక్షశాస్త్రం కావాలి కానీ వాడు సంసారం లేదండి విజ్ఞానమైన సంసారి కాదు వాడే యథార్థ స్వరూపం ఆత్మయే వాడే బ్రహ్మ అంటే ఇప్పుడు వేదాంతం ఎవరిని చెప్తున్నట్టు ఇది ద్వైతుల పురపక్షం రైతులు ఈ పూర్వపక్షం వేసి ఆ బా చూశారా ఎంత గొప్ప పూర్వపక్షం వేసి నిజంగా గొప్ప పూర్వపక్షం చేసేమని వాళ్ళు బుధాలు ప్యాటింగ్ ప్యాటింగ్ ది షోల్డర్స్ ఈ చేత రైతుల పూర్వపక్షం కాబట్టి శాస్త్రమే వ్యర్థం అవుతుంది శాస్త్ర ఉపదేశ ఆనర్థక్యాలు ఎందుకంటే విజ్ఞానమయుడు బ్రహ్మ ఇంకా వేరే సంసారం ఎవడం లేడు విజ్ఞానం మీద ఒక్కడే ఉంటాయంటే వాడికి కాస్త వీళ్ళు బ్రహ్మని చెప్పేసి వాడికి కిరీటం పెట్టేస్తే ఇంక ఇంకొక లేడు అన్యస్యా భావే ఈ శాస్త్రోపదేశము వ్యర్థమైపోతుంది బ్రహ్మభిన్నుడైన మరొక జీవుడు లేడు కనుక శాస్త్రోపదేశం వ్యర్థమవుతుంది చూడండి ఈ ఎంత జటిలంగా ఉందో ఇష్యూ శంకరులు అంటున్నారు ఈ విధంగా సంసారీయ ఇప్పుడు ఈ వాక్యాలు అలా ఉన్నాయి విజ్ఞానమయ అని మొదలుపెట్టారు మొదలుపెట్టి వాళ్ళని పట్టుకొచ్చి పట్టుకొచ్చి ఆత్మ అన్నారు ఆత్మ అనేప్పటికే అప్పుడే ట్రబుల్లో పడ్డాం విజ్ఞానమయుడు అంటే ఏదో జీవుడికి బాగానే పుదుర్తుంది సంసారి ఒక అర్థం అంట ఆత్మ అనేప్పటికీ ఆత్మీయుడు ఇటు జీవుడు అవుతుందా అటు సందేహంలో ఉంది ఇ అలా ఉపనిషత్తు అన్నారు ఆ ఉపనిషత్తు ఏమిటాన్ని చూస్తే బ్రహ్మది సత్యస్య సత్యం జగత్ సత్యం బ్రహ్మ ఇప్పుడు ఈ విజ్ఞానమయుడు ఆత్మ బ్రహ్మ ఇప్పుడు ఈ ఆత్మని బ్రహ్మ నుంచి విడదీసేసి విజ్ఞానమయుడిలో పెడితే అప్పుడు జీవాత్ జీవుడు వేరు బ్రహ్మ వేరు ఈ ఆత్మను తీసుకెళ్ళి బ్రహ్మలో పడేస్తే ఆత్మ అంటే విజ్ఞానమయుడేనండి స్వరూపం అండి ఈ విజ్ఞానమయుడిని కూడా తీసుకెళ్ళి మీరు బ్రహ్మలో పడేసినట్టయిపోతే సంసార అనేవాడు లేకుండా పోతాడు అప్పుడు ఈ శాస్త్రమే వ్యర్థమే అంత జటిలమైన సమస్య పెట్టారండి దాని మీద శంకర్లు అంటారు చూడండి ఎత ఏం పండితానామీత మహామోహస్థానం అనుక్త ప్రతివచన ప్రశ్న విషయం ఇది ఉభయతో పాశా రజ్జు అని పాశా రజ్జు అంటారు ఇలాంటి కట్టు ఒకటి ఉండేది ఒక నాట్ వారికి తాడు వేసి ఇలా కడతారు ఇటు లాగితే ఇటు బిగుసుకుంటుంది అటు లాగితే అటు బిగుసుకుంటుంది ఇటు లాగినా బిగుసుకుంటుంది ఇటులాగినా బిరుచుకుంటుంది అటు లాగినా బిగుసుకుంటుంది మనం ఏమనుకుంటామంటే ఒకవైపు లాగితే లూజ్ అవుతుంది ఇంకోవైపు లాగితే బిగుసుకుంటుందని అనుకునేందుకు లేదు బాగులేదేమో దృష్టాంతం బాగుండే ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే బోయి ఇది బాగుంది కాబట్టి ఇప్పుడు విజ్ఞానమేలు బ్రహ్మ అభేదము అందామంటే శాస్త్రోపదేశమే అర్థమైపోతుంది భేదమే చెప్దాము అంటే ఈ ఉపనిషత్తులు తస్యోపనిషత్తు సత్యశ సత్యం ఈ అభేద ప్రతిపాదనం అహం బ్రహ్మాస్మి తత్వమశ్రీ అంద బ్రహ్మాండమైన శృతి వాక్యాలన్నీ కూడా కాంట్రడిక్టరీ బ్లేబర్ కింద తయారవుతాయి పిచ్చివాడి ప్రాపం కింద తయారవుతాయి ఈ ఈ డైకాటమీ ఈ విరోధాన్ని ఈ సంకటాన్ని ఎవళ్ళు తేల్చలేదు ఎందుకంటే మహామోహ స్థానం మహామోహస్థానం అంటే ఎలాంటిదో తెలుసునండి ఈ హైవేస్లో ఈ పర్టికులర్ టర్న్స్ హెయిర్పిన్ బెండ్స్ అవి ఉంటాయి అక్కడ వాళ్ళు పెద్ద బోర్డు పెట్టారు యాక్సిడెంట్ స్పాట్ టేక్ కేర్ అక్కడ కనుక మీరు అజాగ్రత్తగా ఉంటే యాక్సిడెంట్ అయిపోతుంది ఆ హైవే మీద అలాంటిది మహామోహస్థానం పండితులు కూడా మహావ్యామోహంలో పడిపోతూ ఉంటారు ఈ పాయింట్ దగ్గర ఇది ఎవరికీ సెటిల్మెంట్ లేదు భాగవతానికి శ్రీధరాచార్యుడు అద్వైత పరంగా వ్యాఖ్యానం రాస్తాడు రాష్ట్ర భాగవతంతా అద్వైతంతో నిండి ఉంటుంది శ్రీధరాచార్యుడు రాస్తాడు దానికి వంశీధరాచార్యుడు అని పండితులందరూ ప్రశంసిస్తారు నా భాగవతంలో కొంత వంశీధరుని యొక్క పాయింట్స్ కూడా నేను పెట్టే దాంట్లో నేను చూశాను మొట్టం వంశీధరంతా కూడా అనివే ఆ వంశీధరాచారిని ఎంత బాగా రాశాడు ఎంత బాగా రాశాడని మెచ్చుకుందాం అనుకుంటే తీరా వచ్చేప్పటికీ ఆయన భేదము చెప్పడు అభేదము చెప్పడు భేదాభేదాన్ని చెప్తాడు అంతటి విద్వాంసుడు భేదాభేదాన్ని చెప్తాడు ఏమండి భేదమా అభేదమా సెటిల్ ఎందుకంటే పరస్పర వైరుధ్యం ఉన్నది భేదము అంటే అభేదం రిజెక్ట్ అయిపోతుంది అభేదము అంటే భేదం నిజెక్ట్ అయిపోతుంది అటువంటి సందర్భంలో ఆయన వచ్చి భేదాభేదం అని అంటాడు అంతటి పండితుడు భేదాభేదం అని అంటాడు అది ఎంత అసందర్భంగా ఉందో అన్నమాట ఎందుకంటే ఒకటే ఒకటే తత్వంలో భేదము అభేదము రెండూ ఉంటాయనేటువంటి ఈ భావన ఈ భాషను చూసారా అంత తప్ప ఎందుకంటే తత్వము భేదము మీరంటే అభేద తిరస్కారం అభేదం తిరస్కరించకుండగా మీరు భేదము అనడానికి వీల్లేదు భేదము అని తద్వారా అభేదం ఆల్రెడీ తిరస్కరింపబడ్డ తర్వాత ఆ విషయాన్ని గుర్తించడం మానేసి మళ్ళీ అభేదము అంటే మీరు భేదం అన్నట్టు మళ్ళీ అభేదం పక్షంలో ఏ అభేదం అని కదా అప్పుడే భేదం మళ్ళీ అభేదం అంటారు అభేదం అంటే భేద తిరస్కారం చేస్తే కానీ కదా భేదాన్ని గ్రహించి అభేదం అని నువ్వు తెలివిగా ఉండి మాట్లాడుతున్నావా లేకపోతే ఇంటాక్సికేటెడ్గా ఉండి మాట్లాడుతున్నట్ట ఏమిటి ఆ మాటలు భేదాభేదవాదం చెప్తాడు ఎవరు వంశీధరాచార్యుడు నేను చూశాను ఈ భేదాభేదవాదం ఎందుకు చెప్పాడా అని నాకే డౌట్ వచ్చింది ఎంతటి విద్వాంసుని భేదాభేదవాదం ఎందుకు చెప్పాడా నాకు అర్థమైంది నాకు అర్థమైందని నేను అనుకుంటున్నాను నేను అనుకునే హక్కు ఉందంటారా లేదంటారా i feel that i see it ah ohadu darilonu nadiche velipothunnadu edho ala gadilipothunao sarigga kanapadthondanna sombranga kanapadthondanni nenu nadiche velipothunanu ani velipothu untadu vaadi kanapadthondaledo meeku meeru kanapadtham ledani meerella cheppagaladu and he says that he can see it he can see vamshedaraja jarilo samasya naku kanapadindi edutra ee samasye entante naaku kanapadindi ala kanapadindante aina rasa panjadyayi meda 78 podu rasadu ఆ రాసపంచాధ్యాయ శ్లోకం ప్రసరం ఉంటుంది అనుష్ కొన్ని పెద్ద శ్లోకాలు కూడా ఉన్నాయి దాని మీద ఏదో శ్రీకృష్ణుడు గోపికలు కోలాతము లేకపోతే డ్యాన్సు మ్యూజిక్ ఏదో ఉంటుంది దాని మీద వ్యాఖ్యానం ఒక శ్లోకం మీద యాభై పేజీలు రాస్తాయి ఏదేదో కల్పన మొత్తం సంస్కృత సాహిత్యంలో ఉండే అలంకార శాస్త్రం అంటే అక్కడ పెట్టేస్తాడు నాయకుడు నాయిక రసము స్థాయి భావము వ్యభిచార భావము ఈ భావము ఆ భావము అంటే ఇదో అలా అల్లుకుంటూ పోతాడు అదంతా ద్వైతం భేదం ఆ భేదము జిడ్డు పట్టేసి అప్పుడు అద్వైతం చెప్పరా ఏకాదశి స్కృంభంలో వచ్చి అద్వైతం చెప్పండి ఏం చెప్తాడు అందుకోసం భేదాభేదము అని మొదలుపెట్టి ఎందుకంటే అభేదం అన్నట్లయితే ఈ రాసలీలకి వీటిల్లో ఉండేటువంటి శోభంతా కూడా పోతుంది సెలబ్రేషన్ లేకుండా అయిపోతుంది ఆయన అన్నమాట దేర్ ఇస్ నో సెలబ్రేషన్ రాసలీలు అంటే సెలబ్రేషన్ అక్కడ సెంటర్లో జీవుడున్నాడు ఈశ్వరుడున్నాడు చుట్టూ జీవులు ఉన్నారు వీళ్ళందరూ ఆయన అలా డాన్స్ చేస్తున్నారంట సెలబ్రేషన్ జీవుడికి ఈశ్వరుడికి అభేదం చెప్పేస్తే సెలబ్రేషన్ ఇంక సెలబ్రేషన్ ఏది రాసలీలంతా కూడా ఒక పిచ్చివాని కల్పన కింద తయారవుతుంది అని భయం ఆయనకి అందుకోసం ఏమన్నాడంటే రాసనీయుల కోసం భేదం పెట్టుకున్నాము కానీ తత్వంలో ఆభేదం కనబడుతోంది కాబట్టి ఆ భేదం పెట్టుకున్నాము భేదాభేదవాదము అని అన్నారు చూశారు దార్శనిక దృష్టిని తెలుసుకోవయా అంటే పురాణ దృష్టి చేత లాగివేయబడి లౌకిక దృష్టి పురాణ దృష్టికి అనుకూలంగా ఉంది కాబట్టి లౌకిక దృష్టికి పురాణ దృష్టికి అనుకూలంగా ఉంటుంది మీకు ఈ మాట ఎప్పుడైనా చెప్పానన్నాదా పురాణములు లోకానువాదములు పురాణంలో ఏం చేస్తాయంటే లోకాన్ని అనువదిస్తాయి లోకానుభవాన్ని అనువదిస్తాయి అనువదించడం అంటే రీస్టేట్ చేస్తాయి లోకల్లో వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు కాబట్టి దేవుడు పెళ్లి చేసుకున్నాడు పురాణములన్నీ లోకానుభవం యొక్క అనువాద రూపంగా ఉంటాయి పురాణము యొక్క లక్షణం అది దాని చేతను ప్రభావితుడై అభేదం అనేటువంటి ఉత్తమ స్థితి నుండి జారిపోయి కానీ మనం సర్వోత్తమ తత్వం నుంచి జారిపోతున్నాము అని కూడా గుర్తించుకుని మధ్య మార్గం అన్నట్టుగా సింథసిజం అనే ఒక పొలిటికల్ అప్రోచ్లో ఇదంత పాలిటిక్స్ అది భేదాభేదవాదం అంటే పాలిటిక్స్ అది అలా వచ్చింది ఆ భేదాభేదవాదం ఇది అసలు భాగవతం భాగవతమే భాగవత వ్యాఖ్యానంలో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే హామోహస్థానం అది పెద్ద పెద్దవాళ్ళు మహాపండితులు దాంట్లో పడిపోతారు మహామోహస్థానం ఈ ఆత్మ బ్రహ్మ అనే అభేదము భేదము అనే అంశంలో మిగలరు అందరూ ఆ గోయిలో పడుకుతారు ఒక్కడే మిగిలి గోయిలో పడుకుంటారు మొత్తం ఆచార్యులందరూ దార్శనికులందరూ గోతిలో పడిపోతారు శంకరులు ఒక్కడే నిలబడి ఉంటారు బయట వీళ్ళు ఏం చేస్తారు ఆ శంకరుడికి ఒక గూడి కట్టి అభిషేకాలు చేస్తారు శంకరుడు నిలబడి ఉన్నందుకు ఆయన చెప్పిన తత్వాన్ని తెలుసుకోవాలి కానీ గూడి కట్టి అభిషేకం చేస్తే ఆయన్ని మళ్ళీ మీరు అభిషేకం చేయడానికి శివుడు చాలు శివలింగం చాలు మళ్ళీ శంకరాచార్య విగ్రహం ఒకటి తక్కువైందా శివలింగానికి చేస్తే సరిపడుతుంది అభిషేకం పూజ ప్రతిదానికి అభిషేకం అక్కర్లా శివలింగం పెట్టేసుకుని సో మహాన్యాసపూర్వకంగానో లఘున్యాసపూర్వకంగానో నమస్తే అభిషేకం చేయాలి అది పద్ధతి అది తిరుపతి బియ్యానికి ఒకే భద్రం వలికి రాదు తెలివే సో మహామోహస్థానం ఏతట్ తర్వాత దీనికి ఇంతవరకు ప్రశ్న అడిగేవాడే తప్ప ప్రతివచనం చెప్పేవాడు ఎవరు లేడు దీనికి అనుక్త ప్రశ్న ప్రతివచన అనుక్త ప్రతివచన ప్రశ్న విషయం ఈ విషయం టాపిక్ దేని టాపిక్ ఇది ప్రశ్న యొక్క టాపిక్ ఎటువంటి ప్రశ్న ఏ ప్రశ్నకైతే ఉత్తరం ఇంతవరకు ఎవరు చెప్పలేదో అటువంటి ప్రశ్న యొక్క టాపిక్ ఇది ఈ భేదమా అభేదమా అని అలాంటి టాపిక్ ఇది పండితులు కూడా దీంట్లో మోహాన్ని పొందుతూ ఉంటారు విశేష అనుపలబ్ధి పక్షద్వే ఫలో ఉపలబ్ధిత్వం లౌకిక పండితానామపై ఐకాత్మ్యం విచార జనుశ్చ విచారజని అయమంతరాను చిన్న అజ్ఞానాస్పదం భవతికి పంత్యర్థ ఆ పంక్కి అర్థం అది అని ఆయన ఇంత పొడుగు రాశాడు కావునమే ఈ ఏకత్వము పండితులకు కూడా పెద్ద వ్యామోహమునకు ఆలంబమునమగుతున్నది ఆ ఏకత్వము ఎట్లు అనే ప్రశ్నకు ప్రతివచనమును ఎవరు పడితే వారు చెప్పలేరు అనుక్త అంటే అసలు ప్రతివచనమే లేనే లేదని కాదు శృతి చెప్తుందే అనుక్త అంటే చాలా తక్కువ మంది చెప్పారు అన్నర్ అల్పార్థంలో నై అతాశక్తి బ్రహ్మవిద్యా ప్రతిపాదక వాక్యూ బ్రహ్మ విజిజ్ఞాసూనా బుద్ధి వ్యుత్పాదనాయ విచారయ్యామ అతన ఆ వాక్యాలు అలా ఉన్నాయి చూసారా గృహదారుణ యొక్క భాష్యం అంటే ఇలాగే ఉంది ఈ మిగతా భాష్యాల్లో కనపడని ఒక టీవీ ఒక అసర్వోత్తమైన స్థితి ఇక్కడ కనపడుతుంది అత అంటే ఇందువలన ఇందువలన అంటే ఎందువలన ఒక సంశయం ఉన్నది ఉభయపోటి అవగాహి సంశయ ఇద భేదమా భేదమా అనే ఒక మౌలికమైన సంశయం ఉన్నది ఆ సంశయాన్ని ఛేదించి తత్వాన్ని తెలుసుకోవటంలో అద్భుతమైన ప్రయోజనం ఉన్నది మోక్షం అనే ప్రయోజనము ఇన్ని కారణాల చేత మేము దీన్ని విచారము చేస్తాము విచార ఇష్యామ అంటారు ఎంక్వైరీ చేస్తామంటారు తప్ప మేము ఆన్సర్ చెప్పేస్తాం రాసేసుకుని ఇంటికి వెళ్ళి కట్టేస్తాం చేయాలను అందరూ పూర్వం మాకు దాని ప్రశ్నకు సమాధానం ఆ వల్ల కాదండి మీరే డిక్కేట్ చేసేస్తే మేము అండర్స్టాండ్ చేసుకుని ఆశిస్తాము అలా కాదు ఆత్మ విచారం ఆత్మని ఎంక్వైరీ చేసుకుంటూ పోవాలి జీవితంతో ఎంక్వైరీ చేయడమే ఎందుకంటే మీరు ఆత్మస్వరూపులు అయ్యే ఉన్నారు కొత్తగా ఏమీ లేదు విచారం చేసి సంసారాన్ని నిరాకరణ చేయటమే అవసరం అందుకోసం విచారం చేయాలి కాబట్టి ఆచార్యులు ఎప్పుడు విచారము దారే చూపిస్తారు తప్ప మీరు దాన్ని చేసేసి ముద్ద కింద లడ్డూ చేతిలో పెట్టరు లూ వచ్చేస్తారు ప్రసాదం లడ్డూ తినేస్తే అయిపోయింది మనం వచ్చిన పని అయిపోయిందని వీళ్ళు బస్సుకి అలాగే అయిపోద్ది కనుక విచారము చేస్తాము ఏం విచారం చేస్తారంటే మీరు సర్వసమర్థులు అంటే సర్వసమర్థులు ఏమో ఏం సమర్థతంలో ఉంది మాకుంది శక్తి మాకుంది ఆ శక్తిని తగ్గట్టుగా శక్తిని అతిక్రమించి విచారం అయితే చేయలేము ఉన్న శక్తిలో విచారం చేస్తాము యథాశక్తి తర్వాత ఈ విచారము దేనికి ప్రయోజనం ఏమిటి అంటే బ్రహ్మ విజిజ్ఞాసులు ఉంటారు లోకంలో బ్రహ్మను తెలుసుకోవాలని కోరిక ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి తత్వాన్ని తెలుసుకునే బుద్ధిని వాళ్ళకి కలిగించడం కోసం వాళ్ళే తెలుసుకోవాల్సి సత్యమును మీకు ఎవరు ప్లేట్లో పెట్టి అలంకారం పువ్వుల్లో పెట్టి మీకు ఎవడో ఇవ్వరు సత్యము ఆచార్యులు కూడా సత్యాన్ని మీకు ఇవ్వలేడు ఎందుకంటే సత్యం మీ బయట ఉండదు మీరు సత్యాన్ని మీ హృదయంలో మీ లోపల మీరు సాక్షాత్కరించుకోవాలి దాన్ని మీలో మీరు దాన్ని వెతికి పట్టుకోవాలి మరి ఆచార్యుడు ఏం చేస్తాడంటే దారి చూపిస్తాడంటే సత్యానికి వైపు నడిపించేటువంటి దారి చూపిస్తాడు కొన్ని పదాలు చెప్తాడు ఆ పదములను పట్టుకుంటే మీరు సత్యం దగ్గరికి మీరే వెళ్ళాలి అలాంటిది సత్యం అంటే కాబట్టి బుద్ధి వ్యుత్పాదనాయ బ్రహ్మ విజ్ఞాసులు అయి ఉండాలి జిజ్ఞాసత్వం అది చేయలిక రాదు అందరికీ తెలుసుకోవాలి బ్రహ్మను తెలియాలి ఆత్మను తెలియాలని కోరుకుంటదు ఏవేవో కోరికలు ఉంటాయి డబ్బు కోరికలు ఉంటాయి లేకపోతే భోగాల కోరికలు ఉంటాయి అవి పోని వాటిని వదిలిపెట్టి మామూలుగా దేవుడు ఏ ఉంటో వచ్చారు కదా అంటే ఏదో తీర్థయాత్ర చేయాలని కోరుకుంటుంది లేకపోతే రిచువల్స్ చేసుకోవాలని కోరుకుంటుంది లేకపోతే ఏవో ఉపాసనలు చేసి లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకుంటుంది ఉపాసక రత్న అని టైటిల్ అక్కడికి ఆ ఉపాసన చేసిన ఫలం అంతా ఆ టైటిల్ బాగా పాపులర్ అయ్యేప్పటికీ ఆ ఫలం అంతా అయిపోయింది వీడు జీరోకి చూశాడు ఆ గొప్ప ఉపాసన చేసి దాని ఫలం కుచ్చేసుకున్నావు కాను ఉపాసక రత్నాలు ప్రపంచం అంతా తెలిసిందంటే ఫలం వచ్చేసింది ఇంకా ఏం చేయాలి ఆ ఉపాసన ఫలం అక్కడికి అక్కడ సరపడింది దానికి దానికి చెల్లు అలా ఉంటుంది కాబట్టి ఉంటే అది బ్రహ్మ విజిజ్ఞాసు అయి ఉండాలి బ్రహ్మ విజిజ్ఞాసు సైలెంట్గా ఉంటాడు అల్లరి చేయడం చాలా సైలెంట్గా ఉంటాడు అటువంటి సైలెంట్ పీపుల్ తత్వాన్ని తెలుసుకోవాలనే ప్రేమ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు వాళ్ళకి జ్ఞానమును కలిగించుట కొరకు ఆ యథార్థ తత్వాన్ని కలిగించుట కొరకు ఆ వాక్యాల్లో ఉండి బ్రహ్మ ప్రతిపాదక వాక్యములు అహం బ్రహ్మహాస్మి ఇత్యాది వాక్యములు ఉపనిషద్ వాక్యములు గలవు ఆ వాక్యాల్లో బ్రహ్మతత్వము తెలియబడుతూ ఉంటుంది దాని మీద తెలియబోరు వారి యొక్క బుద్ధి జ్ఞానము ఉదయించుట కొరకు మేము ఈ విచారణను చేపట్టుకున్నాము విచార్యా ఇప్పుడు ఇంక ఇక్కడ ఇంకా అంత ఇంకా ఇంకా పూర్వపక్ష ఎక్కడైనా మధ్యలో వస్తాడేమో చూద్దాం ఈ అసలు వాదములు అనేకం ఉన్నాయి ఈ విజ్ఞానమయుడు ఇప్పుడు విజ్ఞానమయుడే తత్వము దేవుడు లేడు ఇది నిరీశ్వరవాదం దేవుడే తత్వము దేవుడి కంటే విజ్ఞానమయుడు లేడు ఇది అద్వైతం ద్వైత శాస్త్రం అదే కదా బ్రహ్మవిద్య వీడు ఉన్నాడు వాడు ఉన్నాడు ఇది ద్వైతం వీడు వాడు కలిసి ఉన్నారు విడిపోయి ఉన్నారు ఇది ఇది భేదాభేదం ద్వైతాద్వైతం ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు కలిసి ఉన్నారు విడిపోయి ఉన్నప్పుడు విడిపోయి అన్నట్టు ఇది ఎలా ఉందంటే ఎది చెప్పడం ఇటు ఇది ఒక ఇది భేదాభేదం ఇది భేదాభేదం అంటే అర్థం ఈ గో గోడ మీద పిల్లి అలాగే గోడ మీద గుర్తుంటాడు ఎటు ఓటు వేస్తామంటే ఎవడు ఇటు అంటాడు అటు ఇటు మాట్లాడతాడు అటు మాట్లాడతాడు సో భేద భేదవాదాలు ఉన్నాయి అసలు ఇంకో వాదం వీడు హుళక్కే వాడు హుళక్కే వీడు లేడు వాడు లేడు శూన్యవాదం ఎన్ని వాదాలు ఉన్నాయో అన్ని వాదాలు ఉన్నాయి భారతీయ సమాజం అలా ఉండేది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని ఆయన ఆ పుస్తకం రాశాడు ఎవరో ఆ నోబుల్ లారెట్ అమర్త్యసే ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ దాంట్లో ఉపనిషత్తులన్నీ రాస్తాడు ఆయన వీడు ఇండియన్ వింటాయి అంటే ఇక్కడ డెవలప్ంగ్ ఇండియన్స్ పార్లమెంట్లోనూ అక్కడ అది కాదు ఇప్పుడు ఒక పక్షం ఈ పక్షం ఏర్పుంటే మొదటి పక్షము నేను ఇక్కడ అందరికీ సౌకర్యంగా ఉండడం కోసమని ఏ ఏ పక్షాలకి పేర్లు పెట్టి మొదటి పక్షము నిరీశ్వరవాదము దేవుళ్ళు లేడు అనే పక్షం అంటే ఉన్నది విజ్ఞానమయుడే తప్ప దేవుడు లేడు దయ్యం లేదు దేహము విజ్ఞానమేయుడు మళ్ళీ దేవుణ్ణి మీరు రిజెక్ట్ చేసేస్తే దేహము విజ్ఞానమేయుడు మిదులుతారు ఇప్పుడు విజ్ఞానమయుడే సత్యము దేహము కల్పితము అంటే విజ్ఞా బౌద్ధ విజ్ఞా విజ్ఞానవాద పక్షం అవుతుంది క్షణిక విజ్ఞానవాదం దళైలామా గారు వాళ్ళు దేహమే సత్యము విజ్ఞానమయుడు కూడా కల్పితమే దేహం నుంచే వచ్చిందండి జ్ఞానం కూడా ఎపీ ఫినమినల్ ఆఫ్ ది బ్రెయిన్ సెల్స్ ఇంకా మెటీరియలే సత్యము ఇది మార్క్స్ ఏంజల్స్ తర్వాత చార్వాకుడు వీళ్ళ మార్క్స్ ఏంజల్స్ మోడల్ చార్వాకుడు ప్రాచీనుడు వీళ్ళందరూ కూడా దేహ దేహాత్మవాదుడు ఇంకా వేరే ఏమీ లేదు ఇల్లు సో నిరీశ్వరవాదంలో ఇన్ని రకాలు ఉన్నాయి శూన్యవాదులు నిరీశ్వరవాదులు బౌద్ధులు క్షణిక విజ్ఞానవాదులు నిరీశ్వరవాదులు గతి తార్కి గతి మెటీరియలిజం డైలెక్టికల్ మెటీరియలిజం ఏదో గతితార్కిక సిద్ధాంతం వాళ్ళందరూ నిరీశ్వరవాదులు తర్వాత చర్వాక మతం ఇవన్నీ నిరీశ్వరవాదులు చాలామంది ఉన్నారు వాళ్ళలోనే ఈ మధ్యన ఒక సమావేశం ఒకటైంది ఆ సమావేశంలో వామపక్షముల ఐక్య ఫ్రంట్ అని సమావేశం ఎన్ని పక్షములు ఉంటాయి వామపక్షములు పన్నెండు పక్షాలు ఉన్నాయి పన్నెండో పదో అయ్యో ఒకటేన్నాయనుకున్నాం పన్నెండు పది ఎక్కడి నుంచి ఉన్నాయంటే పది వామపక్షాలు ఉన్నాయి అలాగే దేవుడు లేడు అని చెప్పే పక్షాలు వారుడదని ఇప్పుడు ఎకరవ పెట్టాలి వీళ్ళందరూ కూడా నిరీశ్వరవాదులు ఆ నిరీశ్వరవాదాన్ని ఆయన ప్రతిపాదిస్తున్నారు ప్రతిపాదించి తిరస్కరిస్తారు ఉంది అసలు ఉన్న విషయమంతా కూడా విచారం చేయాలి ఆత్మవిచారం చేయాలి చేయండి నిరీశ్వరవాదాన్ని చక్కగా పరిశీలించవచ్చు కదా తప్పే ఉంది వాళ్ళేం శత్రువులు కాదు వాళ్ళు ఆత్మస్వరూపులే వాళ్ళు ఏం చెప్తున్నారో విన్నాం తావత్ అసంసారీ పర ఎవడో అసంసారి సంసారికాని కాని పరుడు పరమాత్మ అలాంటివాడు ఎవడు లేడు పరమాత్మ అలాంటిదేమీ లేదు పాణిపేషణ ప్రతిబోధితాత్ శబ్దాదిభుజ అవస్థాంతర విశిష్టాత్ ఉపనిషత్తే చెప్తోంది అలా ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒక్కడే వాడెవడు చేతిని చేతుతో బాగా కుదిపితే లేచడు సరే వాడు ఏమిటి చేత్తు కుదిపితే లేచిన వాడు వాడెవడు శబ్దాది భుజ శబ్దము రూపము విషయములను వాడు అనుభవిస్తాడు అంటే సుఖము దుఃఖము అనుభవిస్తాడు భోక్త సంసారి వాడే ఉన్నాడు భోక్తైన సంసారే ఉన్నాడు తప్ప సంసారం కా లేనివాడు అసంసారి పరుడు పరమాత్మ అనేవాడెవడు లేడు తర్వాత ఆత్మ నుంచి విజ్ఞానమయుడు వచ్చాడు అన్నారు కదండి అంటే ఆత్మ నుంచి విజ్ఞానమయుడు వచ్చాడు లేపితే వీళ్ళు లేచాడు ఎక్కడి నుంచి ఆత్మ నుంచి వచ్చాడు అంటే పోనీ ఆత్మ అసంసారి పరమాత్మ అనుకోవా ఈ విజ్ఞానమయుడు వీడు శబ్దాదులను భోగిస్తున్నాడు కనుక వీడు సంసారాన్ని అనుకున్నాం అసలు లేడని ఎందుకంటావు అంటే వీడే ఆత్మ మళ్ళీ ఈ ఆత్మ ఇంకొకటేంటి వీడే వీడే జాగ్రత్త అవస్థలో విజ్ఞానముడు అయ్యాడు సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో ఆత్మ అయ్యాడు వీడి అవస్థాంతరమే తప్ప మళ్ళీ ఇంకో దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు నిద్రపోతే దేవుడు నిద్రలేస్తే జీవుడు క్యా బాధే వీడే అవసరాల తరవిశిష్డైనటువంటి వాడు వీడే ఉన్నాడు ఉన్నది వాడే తర్వాత ఉత్పత్తి శృుతేహే అక్కడ ఎవరిని శృుతేవని చెప్తోంది అస్మాదాత్మన సర్వే లోకాహ సర్వలోకాలు వీడి నుంచే పుట్టేయి వీడే ఈ ఆత్మ నుంచే పుట్టేయి బ్రహ్మ నుంచే ఎవడు లేడు వీడే కాబట్టి ఉన్నదెవడు సంసారయే జీవుడే ఉన్నాడు దేవుడు అసంసారి లేడు నప్రశాసితా ప్రశాసి అశనాయాదివర్జిత పరహా విద్య అది ఈ మూడు మూడు లోకాలని శాసిస్తూ ఉంటాడు అక్కడెక్కడో కూర్చొని ఇది రిమోట్ కంట్రోల్ పెట్టుకుని శాసిస్తూ ఉంటాడు ఒకడు వాడికి ఏమో ఆకలి దప్పికలు ఉండవు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆకలి దప్పికలతో బాధపడుతూ ఉంటారు వీళ్ళు ఆయనకి ఆకలి ఉండదు దప్పిక ఉండదు అశనా అశనాయా అశనాయ అంటే ఆకలి దప్పిక అంటే పిపాస ఇలాంటి దో ఇలాంటి ఇబ్బందులు అదే సంసారం అంటే ఆ కలిగి దప్పికలే సంసారం ఓ రకంగా అవే ఉండవు ఆయనకి అని మీరు చెప్తారు పరహ అంటే పరమేశ్వరుడు అలాంటి పరమేశ్వరుడు ఒక ఆయనే పరిపాలిస్తున్నాడు దీని అందరినీ కూడా అందువంటున్నా అలాంటి వాడేవాడు లేడు ఉన్నవాడు విజ్ఞానముడే వీడు ఆత్మలో వెళ్ళాడంటే ఆత్మ వీడి వేరే అవస్థ తప్ప ఇంకా వేరే ఆత్మంటూ వేరే వీడే వీరే భోక్త వీరే సత్యం కస్మాత్వల అంటే ఎస్మాత్ బ్రహ్మ జ్ఞపయిష్యామి ప్రతిజ్ఞాయా సుప్తం పురుషం పాణిపేషం బోధయ్యా తమ్ శబ్దాదిభోృవ విశిష్టం దర్శయ స్వప్నద్ద్షు అవస్థాంతరమున్నీయ తస్మాదేవాత్మన సుశువస్థావిశిష్టానిస్ఫులింగోర్ణనాదృష్టాభ్యా ఉత్పత్తి దర్శయతి శ్రుతి ఏమే వాస్మాత్ ఇదిిన ఆ సంసారి పరమాత్మ ఎవడు పరమేశ్వరుడు ఎవడు లేడండి ఎందుకంటే మీరు ఉపనిషత్తు చూసుకోండి తొలగించి ఆయన బ్రహ్మజ్ఞాపయిష్యామి అని ఓ ప్రతిజ్ఞ చేశాడు ప్రతిజ్ఞ అంటే ఆయనకి హామీ ఇచ్చాడు మీకు నేను బ్రహ్మను బోధిస్తాను ఆయనకి బ్రహ్మ ఆయన తెలుసున్న బ్రహ్మ కాదు అబ్రహ్మ బ్రహ్మాభాష బ్రహ్మ కాదు అది అర్థమైంది ఆయనకి కానీ దాంధ్యుడికి ఆ మాత్రం తెలిసింది అవును కరెక్టే నేను తెలుసుకున్నది బ్రహ్మ కాదు అసలు బ్రహ్మ తెలియలేదు అని ఆయన వినయాన్ని మీరు పెంచుకోవాలి రాధంలో చాలా దృప్తుడుగా వచ్చాడు కానీ వినయాన్ని పొందాడు పొంది నాకు మీరు బ్రహ్మ చెప్పండి అన్నాడు చెప్పండి అంటే ఈయన ఏమన్నాడు నీకు బ్రహ్మ చెప్తాను అన్నాడు బ్రహ్మ బ్రహ్మ జ్ఞపయిష్యామి అన్నాడు బ్రహ్మ జ్ఞపయిష్యామి ప్రతిజ్ఞ చేసి ఏ కాశీయో రామేశ్వరమో లేకపోతే బదరీనాథో ఎక్కడికో తీసుకెళ్ళి బ్రహ్మని చెప్పాలి కానీ నిద్రపోతున్న వాడి దగ్గరికి తీసుకెళ్ళి బ్రహ్మని ఏం చెప్తా ఉన్న కానీ మరి వీడేం చేశాడు ఎవరు చెప్పాడు నేను బ్రహ్మను చెప్తాను అన్నాడు అని సుక్తం పురుషం అక్కడికి వచ్చికెళ్ళాడు అంటే ఆ నిద్రపోతున్న వాడిలో ఉన్నాడనమాట బ్రహ్మ ఓకే ఇప్పుడు ఆ బ్రహ్మ సంగతి ఏమిటో తెలుద్దాం నిద్రపోతున్న వాడిలో ఉన్న బ్రహ్మ అంటే విజ్ఞానమయుడైన ఇద్దరు పోతున్న వాడు బ్రహ్మటే ఎవడవుతాడు విజ్ఞానమయుడే అవుతాడు అంటే విజ్ఞానమయుడిని చూపించి వీడే రా బ్రహ్మన్నాడంటే అర్థం ఏంటి ఇంకా వేరే బ్రహ్మ లేడని చెప్పినట్టు కాలేదండి సరే విజ్ఞానమయుడు దగ్గరికి తీసుకెళ్ళాడు పాణిపేషం బోధయత్వ అనేమో గట్టిగా కుదిపి లేపాడు అంతకుముందు ఏదో కొంత గడబడి చేశాడు బృహత్పాండ ఏదో చేశాడు ఫైనల్గా ఏదో చేశాడు పాణిపేషం బోధయత్వ పాణిపేషం అంటే పాణిన ఆపిష్య ఆపిష్య అని కొంచెం వ్యాకరణం కూడా ఇలా ఇలా కురిపి కురిపి లేపాడు లేపితే లేచాడు వాడు ఈ లేచిన వాడు ఎవడు భోక్త ఎవడు నిద్ర లేచి భోక్త లేస్తాడు లేస్తూనే కాఫీ కాఫీ అంటూ లేస్తాడు భోక్తే లేస్తాడు శబ్దాది విశిష్టం విజ్ఞానమేడు వాడు శబ్దము రూపము మొదలైన వాటిని అనుభవిస్తూ ఉంటాడు అంటే సుఖదుఖాలను అనుభవిస్తాడని అర్థం అండి వాడు ప్రబోధావస్థది అంటే జాగ్రత్త అవస్థలో వాడు విజ్ఞానమయుడుగా ఉన్నాడు వాడిని చూపించాడు కిషవా వాళ్ళు లేచాడు మన పేరు పట్టి గుర్తుపట్టాడు విజ్ఞానమయుడిని చూపించాడు విజ్ఞానమయుడిని చూపించి మళ్ళీ అక్కడి నుంచి ఈ విజ్ఞానమయుడు ఉన్నాడే వీడు నిద్రపోయినప్పుడు కలగంటాడు అని మళ్ళీ విజ్ఞాన విజ్ఞానమయుడు కలగంటాడా అదే బ్రహ్మదేవుడు వచ్చి కలగంటాడా విజ్ఞానమయుడే ఈ విజ్ఞానమయుడే ఆ విజ్ఞానముడే ఇంకా పైవాడెవడు ఇంకొకరిని మీరు పట్టుకురాకండి ఆ జాగ్రత్త అవస్థా విశిష్టుడైన విజ్ఞానమయుడే స్వప్నము అనే దాంట్లో ప్రవేశించాడు స్వప్నంలో ఆ స్వప్నంలో వాడు స్వప్నంలో వీడు బ్రహ్మైపోతాడా స్వప్నంలో స్వప్నంలో జాగ్రత్త అవస్థలో విజ్ఞానముడు సంసారి వాడు స్వప్నంలో బ్రహ్మైపోతాడా బ్రహ్మైపోయినట్టుగా కలగన్నా కూడా బ్రహ్మకాడు వీడు జాగ్రత్త అవస్థలో స్వప్నంలో కూడా సంసారే కొంచెం తేడాగా ఉంటుంది సంసారం మొత్తం మీద సంసారే ఆ స్వప్నంలో వెళ్ళాడు అక్కడ వీడు విజ్ఞానమయుడుగానే వాడే కొత్తవాడే అంటారు అక్కడి నుంచి ఇంకో అవస్థలోకి వెళ్ళిపోయాడు వాడే సుశుక్తి అనే అవస్థలోకి వెళ్ళాడు సుశుప్తి అనే అవస్థలోకి వెళ్తే విజ్ఞానమయుడు కొత్తవాడైపోతాడా వాడే ఉంటాడా వాడే ఉంటాడు అవస్థ మారిందంటే ఆ అవస్థాంతరం ఉన్నీయా మీద కొత్త అవస్థని చక్కగా వివరంగా చెప్పించాడు ఆ అవస్థలోకి పట్టుకెళ్ళాడు విజ్ఞానమయడే పట్టుకెళ్ళి ఇప్పుడు ఆ అవస్థలో ఉండే విజ్ఞానమయుడికి ఆత్మ అని పేరు పెట్టాడు వాడు విజ్ఞానమయుడే ఇంకెవడో కొత్తవాడేం కాదు పేరు పెట్టి తస్మాదేవ ఆత్మన ఆత్మనుండే ఆత్మంటే ఎవరు ఏంటి సుశుక్తి అనే అవస్థతో కూడిన విజ్ఞానమయుడే ఆత్మంటే ఇంకా కాదు అటువంటి సుశుక్తి అనే అవస్థతో కూడిన విజ్ఞానమయుడి అంటే జీవుడు వాడు జీవుడికే సుశుక్ వ్యవస్థ అని తగిలిస్తే వాడికే ఆత్మ అని పేరు వచ్చింది అటువంటి జీవుడి నుంచి సృష్టి వచ్చింది ఎలా వచ్చింది అగ్ని విస్ఫులింగ దృష్టాంతము పూర్ణనాధి దృష్టాంతము సృష్టి వచ్చింది అని ఏవ అస్మాదాత్మన ఏవ వ్యుచ్చరంతి అంటే శృతిని చెప్పారు ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్నున్నాయి బ్రహ్మను చూపిస్తానని తీసుకెళ్ళి మీకు ఫైనల్గా అక్కడ చూపించిన దాంట్లో రెండు తత్వాలున్నాయా ఒకే తత్వముండదా ఒకే తత్వము కలదు ఆ ఒక తత్వము ఈ జగత్తునంతనే సృష్టించి పాలించే బ్రహ్మ దేవుడు అనేవాడు వేరేనా లేకపోతే జీవు విజ్ఞానమయుడైన జీవుడా విజ్ఞానమయుడైన జీవుడు గాడ్కి చూపిస్తాను ఇక్కడ చూపించి జీవుడిని చూపించాడు అంటే అర్థం ఏంటి జీవుడేగా ఉన్నది గాడ్ అదే జీ జీవుడే గాడ్ ఇటు వే గాడ్ అని నిరూపించినట్టు అయ్యి నగదుపత్తి కారణం అంతరాళే శ్రుత అ ఇక్కడ సర్వే లోకాహని సకల లోకంలో ఉత్పత్తి చెప్పాడు తప్ప ఆ ఉత్పత్తికి కారణము ఈ విజ్ఞానమయ జీవుడి కంటే భిన్నంగా మరో పరమా బ్రహ్మతత్వం ఒకటి మధ్యలో ఉందని ఎక్కడైనా మధ్యలో వచ్చిందనేది ఎక్కడా ఇంకో తత్వం లేదు ఒకటే తత్వం ఉండదు ఆ తత్వమే విజ్ఞానమయుడు అదే సంసారి అక్కడ ఆ సంసారి నుంచే వచ్చింది సంసారం విజ్ఞానమయస్ ప్రకరణం మధ్యలో అంటే బ్రహ్మతే బ్రహ్మాణి అని మొదలుపెట్టి ఉపసంహారం ఎక్కడ చేశాడో ఏ తస్మాత్మన సర్వే లోకా అని ఉపసంహారం ఈ మధ్యలో విజ్ఞానమయుడు తప్ప ఇది ఏమీ లేదు అదే బ్రహ్మవుతుంది విజ్ఞానమయుడే బ్రహ్మ అంటే ఇంకా విజ్ఞానమయుడి కంటే భిన్నంగా వేరే బ్రహ్మలేడు దేవుడు ఎవరు నేనే దేవుడు ఏమన్నా కాఫీ తాగుతున్నాడు ఎలా దేవుడిని నైవేద్యం పెట్టి కాఫీ తాగుతున్నావు అంటే ఇంకా నైవేద్యం నేనే దేవుణ్ణి కాబట్టి ఆ కాఫీ నేనే తాగిస్తున్నాను అని చెప్పినట్టుగా తర్వాత ఈ మొత్తం ప్రకరణము కాంటెక్స్ట్ మీరు చూస్తే ఈ విజ్ఞానమయుడి ప్రకరణం అనిపించిందా దేవుడి ప్రకరణం అనిపించిందా విజ్ఞానమయుడి ప్రకరణమే కాబట్టి ఉన్నది విజ్ఞానమయుడే కానీ ఇంకా దేవుడు అనేవాడు ఎవడు లేడు అని మీశ్వరవాది పక్షాన్ని చెప్పారు ఫైనల్గా ఈ పక్షానికి సమాధానం ఎలా చెప్తారో తెలుసిన విజ్ఞానమయుడు అనేవాడు ఇక్కడ సపరేట్గా పడు ఉన్నాడు దేవుడు అన్నవాడు అక్కడ పైన ఉన్నాడు అలా చెప్పడు అలా చెప్తే అసలు ఇది వేదాంతమే అవ్వదు దీనికి సమాధానం ఫైనల్గా ఎలా వస్తుందంటే రే ఈశ్వరుడు లేదని నువ్వు అనుకున్న తప్పు ఈశ్వరుని యొక్క పరిభాషలో దోషం ఉండడం చేత నువ్వు అలా మాట్లాడుతున్నావు ఈ విజ్ఞానమైన విజ్ఞానమయత్వం కల్పితం వీడి కల్పితమైన విజ్ఞానమయత్వాన్ని తిరస్కరిస్తే నువ్వు అనుకున్న ఈశ్వరుడు వీడే అవుతాడు కాబట్టి ఈశ్వరుడు లేదని నువ్వు అనడానికి ఎందుకంటే ఈశ్వరుడు లేడని చెప్పేటువంటి ఆత్మ చైతన్యం అదే ఈశ్వరుడు అని అలా సమాధానం చెప్తారు తప్ప మామూలుగా ఈశ్వరుడు లేడంటున్నాడు వీడు దుష్టుడు పాపాత్ముడు ఈశ్వరుడు అక్కడ అలాంటి సమాధానం చెప్తారు అంచేతనే నాస్తికులు కూడా వేదాంతం వింటే వాళ్ళు మారిపోతారు ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్న వాళ్ళకున్న అబ్జెక్షన్స్ అన్ని ఇక్కడ దే ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ ఈశ్వరుని కాదనేందుకు ఎవరికి గుండే కావాలన్నమాట